శోధం వేసో ప్రభా పర్శున దివానికి వందలు వేసో ప్రభా బ్రాహ్మ సాకులకు పదివా ఇజ్రాయల్ పరసుల దేవా ఈ దిన వాక్యందర మాట్లాడి మా ఉద్యమం ప్రభా భద్రపరిచి బిడ్డని నడిపించండి మీరు ఆకలి బహు సమీపేశభ నా దివానికి శుభం ప్రభా మా పిలుపు మా ఏర్పాటు నిశ్చంగా చేసుకోవాలా ఇంకా సరస్వతి నడిపించి వాక్యం గ్రహించగల తీసుకెళ్ళిన మనసు జ్ఞానం అందరూ వాక్యం నడిపించి ఆటగా దయాలకు దురాత్మ కాల్చి అమీన్ అమీన్ సార్ పైనున్న ఆకాశ మందున్నా క్రిందున్న భూలోకమందు లేదు ఏనా మమున రక్షణ లేదు పాపక్షమాపణ పైనున్న ఆకాశ మందునా క్రిందున్న భూలోకమందు లేదు ఏనా మమున రక్షణ లేదు పాపక్షమాపణ అన్ని నామములకు పైన కలదు ఉన్నతం బగునామం అన్ని నామములకు పైన కలదు ఉన్నతం బగు ఈ సునామం ఈ శక్తి కలదు ఈ సునామములో శక్తి కలదు దోషుల శ్వతముక్తి కలదు దోషుల శ్వతముక్తి కలదు పైనున్నా ఆకాశ మందునా క్రిన్న భూలోక మందు మము లేదు పాపక్షమాపణ కేసు మమలో నిత్య జీవా శాశ్వతనంద శాంతం ముల నిత్య జీవా శాశ్వతనంద సత్య శాంతం ఈసునా ఈములారోగశోతి విశ్వసించినచో సమృద్ధి విశ్వసించినో ృద్ధి పైనున్న ఆకాశ మందునా క్రిందుకమందు లేదు ఏనా మము నరక్షణ లేదు పాప క్షమాపణ అలసి సొలసి విశ్రం ప్రాణం లేదు వారికి ప్రాణం అలసి సొలసి నవారికి విశ్రం ప్రాణం లేని వారికి ప్రాణం నాశనమునకు పోయి వారికి నాశనమున రక్షణ మాగం ఈ సునా మె రక్షణ మాగం పైనున్నాకాశమందు భూలోకమన్నా లేదు ఏనా మము నరక్షణ లేదు పాప క్షమాపణ ే సునా మము ధరించే మనసుమా నూతన మగును ఏ సునా తరిం పాశ మందు బోక మందునా రక్షణ లేదు పాప క్షమాపణ పైను నాకాశ మందునా ప్రార్థిస్తాం పరిశుద్ధుర వ మా తండ్రి మహోన్నతుల మా దేవ మీకే వదనాలు వేసాయా ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపడిన మా గొప్ప తండ్రి మీకెంతో వదనాలనైనా అయినా మీరు పరిశుద్ధులు కాబట్టి మేము పరిశుద్ధంగా సహాయపడండి ప్రభావా మీరు మా నుంచి కోరుతుంది అదేమైనా మేము ఆ లేకపోతే మీ యొక్క మహిమలోనికి ప్రవేశించలేంనైనా మీరు మా హృదయంలో నివసించలేరు ప్రవ్వ కాబట్టి అటువంటి పరిశుద్ధత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిశుద్ధత కలిగి ఉండడము మీ వాక్యాన్ని పాటించడం అన్నారు కాబట్టి వాక్యాన్ని పాటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఆశపడుతున్నాం ప్రవ్వ మా అతను మా జీవితాలను సరి చేయండి మా ఆత్మీయ స్థితిని చూపించమని ప్రార్థిస్తున్నాం మేము ఎక్కడ తప్పిపోతున్నామో అవి చూపించండి అందులో నుంచి మేము మా జీవితాలను సరి చేసుకోవాలి ఎందుకంటే ప్రభు శ్రమల కాలంలో ముఖ్యంగా మీరు వచ్చే కాలానికి నైనా బుద్ధి లేని ఏ రీతిగా మీరు మాకు చూపించినారు కానీ బుద్ధి గల వారి దివిటిలను చక్కపరచుకున్నారు కాబట్టి వాళ్ళు వెలగగలిగినారు ఈ లోకంలో వాళ్ళు వెలగగలిగినారు కాబట్టి మిమ్మల్ని చూడగలిగినారు నైనా కాబట్టి మీరు గుర్తించగలిగినారు వారిని కాబట్టినైనా మా దివిటిని చక్కపరచుకుంటే సమయం ఇది కాబట్టి సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా ఆత్మీయ స్థితి మా యొక్క దైవికమైన జ్ఞానం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అది మాకు చూపించండి ఈరోజు ఈ దినం నుంచి మేము మేము మార్పు చెందాలని అయినా అవును ప్రవ్వ మా వాక్యపు జ్ఞానంలో మేము మార్పులు పొందలాగన సహాయపడండి ఓ ప్రొవ్వా లోకాతీతంగా లేక మతపరమైన జీవితంలో కాకుండా ఈ లోకంలో ఇంతకు ముందు ప్రకటించబడుతున్నట్టు కాకుండా ప్రవ్వ మీ దృష్టిలో ఏది అంగీకారంగా ఉందో ఆ రీతిగా మేము వాటిని ధ్యా ఆ రీతిగా వాటిని మేము గ్రహించి ప్రకటించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం నైనా అవును ప్రభ మీరు కోరుకుందే అది నైనా కాబట్టి నైనా మాకు సహాయపడండి ఈ సాయంత్రం సమయం నా మమ్మల్ని బలపరచండి రీతిగా ప్రభ మీకు అంగీకారంగా మేము ఉండాలా ముఖ్యంగా మా ప్రవర్తన అంతట్లో మేము ఏ రీతిగా మీ అధికారానికి లోబడి ఉండాలనో సహాయపడండి తండ్రి ఎందుకంటే నైనా క్రైస్తవ జీవితం లోబడని జీవితం ఇస్రాయల్ కూడా లోబడి ప్రజలు అన్నారు నైనా లోబడని ప్రజలు అవును ప్రభ కఠినమైన వారు కాబట్టి నైనా మూర్ఖతరం వారు అని మీరే అన్నారు నైనా కాబట్టి యుగ సమాప్తి కష్టపడికి ఆత్మీయ ఇష్ట్రాలు కూడా అట్లనే తయారైతుంది అని మీరు మాకు చూపించినారు మీ మనసులను కఠినపరుచుకున్న కుడి మీరు కోపగించుకున్న అన్న హెచ్చరికలు మీరు మాకు అనేక పర్యాలు చూపించినారు నైనా అవును ప్రభావ మా జీవితంలో మా నూతనం అవుతా కూడా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మనసును మేము ధరించుకొని ముందు పోలాగా సహాయపడండి ప్రభావ శరీర కోరికలను శరీర వ్యామోహాలను అన్నిటినీ మేము వాటి మీద మేము విజయం పొందాలనైనా అవునైనా సంపూర్ణంగా చచ్చిన వారి వాళ్ళ జీవితాలు మరి కావాలనైనా మీ అందే మేము జీవించాలనైనా కాబట్టి ఈ లోకం ఏ ఏ లోకంలోని ఏది కూడా పరిస్థితులు మమ్మల్ని కదిలింపనీయకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అవునైనా మేము కేవలం మీ అందు భయపడేలాగానే సహాయపడేదంటే ఈ లోకంలో ఏ నరుని చూసి నువ్వు భయపడకూడదు అని మీరు మమ్మల్ని హెచ్చరించినారు యహోషువ ద్వారా అది మేము స్వీకరిస్తున్నాం మేము భయపడకుండా ధైర్యంగా ముందు పోలాగనే సహాయపడండి మీ మహిమార్థంగా మమ్మల్ని నిలబెట్టుకోండి ముఖ్యంగా నైనా వీటన్నింటినీ మేము అనేకలకు చూపించాల ప్రభు అందునిమిత్తమై మీరు మాకు చూపిస్తున్నారు నైనా ఇవి చూపించకపోతే మతపరమైన జీవితము చచ్చిన జీవితంగా మారిపోతుందైనా వారిని జీవింప చేయాలంటే ఈ వాక్యాలు వారి జీవితాలకు పోవాలా అని మీరు మాకు చూపిస్తా ఉన్నారనైనా మొదటి ఆదాం ద్వారా ఏ రీతి మరణం సంభవించిందో కణమటి ఆదాము ద్వారా జీవి ఉజ్జీవింపజేస్తున్న ఆత్మ అన్నారు నేను కాబట్టి నేను మా జీవితాలన్నీ ఉజ్జీవింపజేయండి మా ఆత్మలను ఉజ్జీవింపజేయండి ముఖ్యంగా గొప్ప జన సమూహాన్ని ఉజ్జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం పొద్దులేని కన్యకలాగా ఉంటున్న ఆ గొప్ప జనాన్ని బ్రవ్వ మీ చెంతకు నడిపించడానికి మేము ప్రయాసపడుతున్నాం కానీ మా నూనె ఆరిపోతుంది ఆవిరైపోతుంది నేను వారి కాబట్టి మా నూనెని మేము సమకూర్చుకుంటూ మీ కొరకు వెలుగులాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీకు అంగీకారం కూడా లాగా నడిపించండి వారి శరీరాలను స్వస్థపరచండి మనసులను స్వస్థపరచండి ఆత్మీయంగా ధర్మాల నడిపించమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈరోజు నుంచి ఒక రెండు ముఖ్యమైన అంశాల గురించి నేను దీర్ఘంగా ధ్యానించిన ఆశపడుతున్నా ఏంటంటే ఆత్మీయ స్థితిలో మనం ఏ రీతిగా దాని ముందు కొనసాగాల అదేవిధంగా మన వాక్యపు ధ్యానపు విధానంలో మనం ఏ రీతిగా ముందుకు అభివృద్ధి చెందాలా కాబట్టి ఆత్మీయ గమనాత్మకం అన్న అంశం గురించి లేక ఇంగ్లీష్ లో స్పిరిచువల్ డైనామిక్స్ అంటాము కాబట్టి ఆత్మీయ గమనాత్మకం అన్న అంశం కొత్తగా మనం ప్రారంభించుకుంటున్నాం ఈరోజు అది ఎంత కాలం పోతుందో నాకు తెలియదు అవకాశం ఉన్న కొద్దీ ఏ రీతిగా నాకు రిలీజ్ అవుతుందో అప్పుడు వరకు నేను వాటిని చూపిస్తూ ఉంటాను ఈ ఆత్మీయ గమనాత్మకం లేక స్పిరిచువల్ డైనామిక్స్ అనేది ఏంది అనేది నేను మీకు చూపించ నాశపడుతున్నా గతంలో కొన్ని చూపించాను అక్కడ ఇక్కడ ఇక్కడ కొన్ని పీసెస్ లాగా కానీ ఈరోజు నుంచి ఒక క్రమబద్ధంగా సిస్టమేటిక్గా వీటిని చూపించాలని నాశపడుతున్నా ముఖ్యంగా ఏంటంటే మన మన పరిచర్య ప్రవచనాత్మకమైన పరిచర్య అని తెలుసు మీకు కాబట్టి మరి మనం అందరము ప్రవచనాలని అర్థం చేసుకోగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్న నాకు ఉండే ఈరోజు సాయంత్రం సరే పల్లం బైబుల్ ప్రవచన పరిచర్య అంటే కళ్ళం అంటే మనకు తెలుసు దావిదు ఓర్నాను అనే వ్యక్తి దగ్గర కొత్త స్థలం కొనుక్కుండు తన కళ్ళం ఓర్ణాను కళ్ళం చెల్గ దావిదు కళ్ళం అంటాం కానీ ఫస్ట్ అది ఓర్నాది ఓర్నాను తన అంతా అంతా సమకూర్చుకొని వచ్చి కళ్ళంలో దాన్ని నూర్చుకుండేవాడు నూర్చడం అంటే దాన్ని బాగా దంచి గాలికి ఎగరగొట్టి చెత్త అంతా విత్తనాల్ని సమకూర్చుకోవడం కాబట్టి పూర్ణాను కళ్ళంని దావిదు డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ కళ్ళం దావిదు కొనుక్కున్న కళ్ళం ప్రాంతంలోనే సొలమును మందిరాన్ని కట్టిండు కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించిన ఎందుకు మనం ఈ పేరు మనకి ఎందుకు ఈ పేరు అనుగ్రహించి దేవుడని కళ్ళంలోబడుతుంది ధాన్యం తొక్కబడుతుంది ధాన్యం ఆవులు ఎద్దులు దాన్ని తొక్కుతాయి లేక మనుషులు తొక్కుతారు తొక్కి విత్తనాన్ని సెపరేట్ చేస్తారు తొక్క నుంచి ఎందుకంటే తొక్కకి విత్తనానికి ఎటువంటి పొత్తు కుదురది సహవాసం ఉండదు అన్నట్టు తొక్క కూడా విత్తనం లాగానే కనిపిస్తుంది దాన్ని ఒత్తితే కానీ తెలియదు అన్నట్టు కాబట్టి తొక్క అనేది మతపరమైన జీవితము విత్తనం అనేది ఆత్మీయమైన జీవితం అంటే తొక్క దేనికి పనికి రాదు విత్తనము వాడుకోవడానికి పనికి కాబట్టి కళ్ళానికి సంబంధించిన బోధ ఏంటంటే దాని సంవత్సర నేను చూపించిన ఏషా గ్రంథంలో కళ్ళములో ధాన్యము నూర్చబడ్డప్పుడు అది భద్రపరచబడుతుంది కళ్ళం అవతల దాన్ని తొక్కని పారేసి కాల్చి అది యోహాను భక్తం ద్వారా కూడా మనం నేర్చుకున్నాం ఎందుకంటే ఏసు ప్రభ్వే దాన్ని కాల్చేవాడు ఆయన చేట చేట ఆయన చేతిలో ఉన్నది అంటాడు ఎందుకున్నది అంటే ఆయన గాలికి తీర్పారేసినప్పుడు ఆ విత్తనాలన్నిటినీ గాలికి చెత్త బయటచ్చి పడుతుంది బయట కాబట్టి కళ్ళానికి సంబంధించిన విషయాలు అనేకమైన మనం గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళము కళ్ళంలో ఉన్నంత వరకే ధాన్యానికి భద్రత కళ్ళంలోనికి ఏ పురుగు రాదు ఏ పాము రాదు ఏ చెత్త చెదరం బటి లోపల రావు ఎందుకంటే మనుషులు దాన్ని జాగ్రత్తగా కాపలా కాస్తా ఉంటారు లోపల గాలికి ఇట్లా గాలి కొట్టి గాలి వీయ వీయడానికి ఇట్లా పెద్ద పెద్ద తెరల వంటి పట్టుకొని ఊదుతూ ఉంటారు లేకుంటే చేతులలో ఆ ఉంటాయి ఆ కట్టెలతో కొడుతూ ఉంటారు వాటిని కాబట్టి ఏ జీవి కూడా అందులోకి రాలేవన్నట్టు విత్తనాలని దోచుకుండే జీవులు ఏవి కూడా లోపలికి రావడానికి అవకాశం లేదన్నట్టు వాటిని జాగ్రత్తగా కాపాడే వాళ్ళు దాసులు అన్నట్టు కావలివారు అన్నట్టు కాబట్టి కళ్ళంలో మనం కావలివారం మన సేవ పరిచర్య కావలిగాసే సేవ మనం ఎప్పుడు కోట ద్వారా బురుజుల మీద కూర్చొని దివారాత్రంలో మేల్కొని మనం ఎటువంటి ఉపద్రవము పట్టణం మీదికి రాబోతుంది ఏ శత్రువు రాబోతున్నాడు వాడిని దునం నుంచే మనం పసిగడతా ఉంటాం అన్నట్టు అది మన పరిచర్య నీ సేవ కూడా అంతే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే సింహం వలే ఆ కోట మీద తిరుగుతూ ఉంటారు కావలివాడు ఇప్పుడు నిద్రపోడు కావలివాడు కింద అడుగుతుంటాడు టైం ఎంత ఇంకా టైం ఎంత అయింది అనేసి నేను మేల్కొని ఎందుకంటే ఒక్కసారి కావలి వాడు కునికిందనుకో అటాక్ స్టార్ట్ అయిపోతుంది కొన్నిసార్లు కావలి వాడి మీదకే విశ్రయిస్తారు కాబట్టి కవలి వాడు చాలా జాగ్రత్తగా దూరం నుంచే పసిగడతా ఉంటాడు అన్నట్టు ఎవడు ఎక్కడి నుంచి వస్తాడు ఏ శత్రుడు వస్తున్నాడు అనేది కాబట్టి నీ నా పరిచర్య కూడా అదే నువ్వు నీవు ఎవరి గురించి ప్రార్థాన చేస్తున్నావు నీకు ఎవరిని అనుగ్రహించండు దేవుడు నీ పరిచర్యల్లో నీ సంఘము నీ సేవ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిది అంతే మన గ్రూప్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘము ఒక్కొక్క సేవ అది ఎక్కడన్నా కావచ్చు ఆత్మీయం అది అది ఒక బిల్డింగ్కి సంబంధించింది కానే కాదు కాబట్టి నీకు అనుగ్రహించబడ్డ గుంపు నీ సేవ నువ్వు కాపరిలాగా ఉంటా వాళ్ళకి కాబట్టి ఒక కావలి ఉండి వారి నిమిత్తమై నువ్వు జాగ్రత్తగా పసిగ ఉండలా వ్యక్ చేస్తున్నాడు కాబట్టి నేను ఆదివారం చూపించిన టైం దగ్గర వచ్చేసింది సైతాని ముఖాముఖిగా చూసే టైం మీకందరికీ రెడీ అయిపోయి ఇంతకుముందు మీరు చూడలేదు భయపడతారు కాబట్టి ఇప్పుడు మీరు భయపడరు ఎందుకంటే వాడు గాయపరచబడ్డవాడు వాడు ఓడిపోయినవాడు కాబట్టి వాడు నిరాదాయుడు కాబట్టి మనం భయపడము ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి ఉపాధనం వచ్చినా నువ్వు భయపడవు ఎందుకంటే జీవం దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సిన సేప పరిచర్య కళ్ళంలోనికి ధాన్యాన్ని నోడుచుకొని రావాల నీ పని అది నీ కళ్ళం ఎక్కడుంది నీకు తెలుసు ఏసుపురవే నీ కళ్ళం కాబట్టి ఏసుపురంలోనికి తెచ్చుకోవాలి మనం అంతా మన సంపాదన అంతా తీసుకొచ్చి ఆయనకు చూపించాలి తీసుకొచ్చిన నేను అనేష్ అందుకు నువ్వు ఏం చేయాలంటే అవకాశాలు పోగొట్టుకోకుండా నీకు దొరికిన కొద్ది ప్రభు వాక్యాన్ని చూపిస్తానల్ మనుషులకు వాడుక భాషలన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ హలో బ్రదర్ ఎట్లున్నావు బ్రదర్ హలో సార్ ఎట్లున్నారు సార్ అంటే ఏ ప్రభు దేవుని కృప వలన నేను బాగున్నాను వాడు డిస్టర్బ్ అవుతారు అన్నట్టు ఎందుకంటే అట్లా ఎవ్వరు చెప్పారు కదా మంచి నన్ను భై అంత బానే భయ్ అంటారు అది లోకాతీతమైన గ్రీటింగ్స్ కానీ నువ్వు దేవుని కృప వల్ల బాగున్నాను You know all people can tell me rather than God's grace.. grace ...i'm doing, doing well... I am perfect that's why I am good. And so as you can see the mission at Ghandruj at a time of chapter 5.. God wants to celebrate our work and become a nightmare. So at this journey, if but not all things are the perfect. If you are a healthyiquer.. If you're aPlusינה... If you're a Solid K SCOTT... నీ వృత్తిపరమైన జీవితమే గాని నీ యొక్క కుటుంబ పరమైన జీవితమే గాని ప్రతి దశలో ముఖ్యంగా ఆత్మీయ స్థితిలో నువ్వు పర్ఫెక్ట్గా తయారు కావాలా అంటే ప్రయాస పర్ఫెక్ట్ గా తయారు కావాలంటే ప్రయాసపడాలా ప్రయాసపడకపోతే తయారు కాం మనం కాబట్టి ఈరోజు ఈ గమనాత్మకం అన్న విషయం గురించి నేను కొన్ని విషయాలు ముఖ్యంగా ఆత్మీయ స్థితిలో మన గమనాత్మకము ఎటువంటిది అంటే మన దైవికమైన జ్ఞానము ఎటువంటిది నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క సరే ఇంకో మహా భాటంగా నేను చెప్పేస్తున్నా ఈ యొక్క సత్యం ఎట్లా కొనసాగుతూ ఉంటుంది నువ్వు ధ్యానిస్తున్న వాక్యాలలో ఎట్లా దాన్ని నువ్వు గ్రహించగలవు ఆ సత్యాన్ని ఎట్లా గ్రహించగలవు తర్వాత పర్శుదాత్మ దేవుడు మన మాట్లాడుతున్నగలవు కాబట్టి ముఖ్యంగా ఈ గమనాత్మకం అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రవచనాలు యుగ సమాప్తికి కొరకు రాయబడ్డాయి ప్రవచనం ఏ ప్రవచనమైనా కానీ భవిష్యత్తు రాయబడింది కాబట్టి భవిష్యత్తు అంటే యుగ సమాప్తి ఈ యుగము సమా సమీపించే సమయానికి ఇవన్నీ రాయబడ్డాయి కొన్ని వందల వేల సంవత్సరాల అయితే పాత నిబంధన కాలం రాసిన పుస్తకాలలోని ప్రవచనాలు కూడా ఇంకా నెరవేరలేదు ఆ కాలానికి మనకు తెలుసు ఆమోస గ్రంథాలు మనం చూస్తాము సారీ ఆమోస కంటే ముందు యోవేలు గ్రంథాలు చూస్తాం మనము పేతురు జ్ఞాపకం చేస్తుండే యోవేలు గ్రంథం యోవేలు ప్రవచించండు అంత్య దినలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అప్పుడు అపోస్తల కార్యానికి పే యోవేల్కి ఎంత తేడా ఎన్ని సంవత్సరాల తేడా ఎవరు చెప్పగలరు చెప్పండి నోటి మీద ఉంటాయి కదం మనకి ఇవన్నీ దగ్గర దగ్గర ఒక తొం తొంభై సంవత్సరాలు తొమ్మిది తొంభై తొంభై కాదు నాలుగు వందల ఐదు వందల అపోస్ల కార్యానికి యోగుల గ్రంథానికి తేడా ఐదు వందల సంవత్సరాలు గా కాబట్టి ఐదు వందల చెప్పబడ్డ వాక్యము అపోస్ల కార్యంలో నెరవేరింది అది పేతురు చెప్తున్నాడు మనకి కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఈ టైంలో జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఐదు వందల సంవత్సరాల క్రితము అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రకటించబడ్డ యోవేలు ప్రవచనము నెరవేరినప్పుడు మరి యోవేలు ప్రవచించిన మరి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి ఆ రోజు నెరవేరలేదు అది ఈ రోజు నెరవేర్ అంటే రెండు వేల ఐదు దగ్గర దగ్గర రెండు వేల ఆ ప్రవచనాలు నీ టైంలో నెరవేరితే నువ్వు ఎట్లా గ్రహించగలవు వాటిని వాటిని గ్రహించాలంటేనే ఈ గమనాత్మకం అన్న అంశం గురించి నీకు తెలియాలా అంటే ఇవి ఏ రీతిగా కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి ప్రతి దాంట్లో జీవం ఉన్నది ప్రతి దాంట్లో జీవం ఉన్నది మాట్లాడితే అవి వింటాయి ప్రతి దాంట్లో జీవం ఉంది ఎందుకంటే ఆయన నోట్ల నుంచి వచ్చింది కదా మన తండ్రి నోట్ల నుంచి వచ్చిన ఇవన్నీ ఆయన ఇది కూడా ఆ కలిగిన దాంట్లో కూడా జీవం ఉంటుంది ప్రతి ఆయన జీవం ఉన్నది అందుకే నేను చూపించిన ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలన మన ప్రభు ప్రతి దాంట్లో ఉన్నాడు అన్న విషయాన్ని ప్రతి వస్తువులో ఉన్నాడు అన్న విషయాన్ని చూపించిన అది కొంచెం డిస్టర్బింగ్ ఉంటే కొందరికి ఎందుకంటే అది హైందవ మతానికి సంబంధించిన బోధ కదా ఆయన ప్రతి వస్తువులో ఉంటాడు అని కానీ అక్కడ బైబిల్లో వాక్యం చూపించింది నేను వాళ్ళు కాపీ కొట్టుకున్నారు మన దగ్గరికి వెళ్ళి అంతే తేడా కాబట్టి గొప్ప సమూహానికి ఎందుకు ఇవి విచితనం అనిపిస్తాయంటే వాళ్ళు ఈ యొక్క ఆత్మీయ గమనాత్మకంలో లేరు వాటిని అర్థం చేసుకోలేరు వాళ్ళు కాబట్టి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ ప్రవచనాలు నీ టైంలో నెరవేరుతున్నాయంటే వాటిని కరెక్ట్ గా నువ్వు ఎట్లా అర్థం చేసుకోగలవు అవి టైమింగ్స్ మనం అన్ని బైబుల్ ఆధారంగా చూసినాం కదా టూ లో ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది మనం ప్రకటించినాం ఇంకెన్నోనే మన దగ్గర మనం మనం ప్రకటించింది సంపద ట్రాక్ చేసేటోడు మనం మన మన గ్రూప్ల ప్రవచనాలన్నీ మీరు చెప్పిం ఆ రోజులో సార్ ఇప్పుడు నెరవేరుతున్నాయి చూడండి ఎవరొకరు ట్రాకింగ్ చేస్తూ మన గ్రూప్ ఈ ప్రవచనాలన్నీ మనం చెప్పినే మనం విన్న మా రోజు మర్చిపోయింటాం కానీ కొందరిని దేవుడు వాటిని జ్ఞాప్ కానీ చేయడాన హెచ్చరిస్తా ఉంటాడు వారు చెప్తారు అవును మీరు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ నెరవేరుతున్నాయనేసి అవును మనకు దేవుడు బయలుపరిచిండు అవి ఎందుకు బయలుపరిచిండే నువ్వు ఈ యొక్క కమనాత్మకంని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి పరమైన క్రైస్తవము భగ్నతగా స్థితికి దిగిపోయింది ముస్లామం ముచ్చట్లు చందమామ కథలని జమ చేసుకుందని మనకు తెలుసు అవన్నీ అబద్ధాలని కూడా వాళ్ళ వాక్యాలు చెప్తుంటే అసలు నీకు ఏం ఎంత టైం కనీసం ఒక గంట సేపు వాక్యాలు మనం ఇంతవరకు ఆత్మీయమైన స్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా గ్రహించాలా అది ఏ రీతిగా మనతో మాట్లాడుతుందని మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం ఒక పాయింట్ ఏంటంటే ప్రతి వాక్యంలో జీవం ఉంటుంది అదొక జీవి అన్న విషయాన్ని నువ్వు గ్రహించాల నువ్వు ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యము ఒక జీవి అని నువ్వు గ్రహించగలిగితే ఆ సంభాషణ బాగా అర్థం చేసుకోగలవు ఆ వాక్యము చదువుతా ఒక వ్యక్తి లేక ఒక దూతను ఒక ఆత్మ నీతో మాట్లాడుతున్నట్టు నువ్వు గ్రహించగలవు అది సీక్రెట్ చెప్పే మీకు సీక్రెట్ కాబట్టి ఈ ఆత్మీయ గమనాత్మకం అనేది ఏంది అంటే ప్రతి ప్రవచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇది యుగ సమాప్తికి సంబంధించింది అయితే దీన్ని ఎట్లా నేను గ్రహించాలా తర్వాత నేను గ్రహించినది ఎంత మటుకు కరెక్ట్ మనకు తెలుసు ఎన్నో రకాల కామెంటరీస్ ఉంటాయి బైబిల్ కామెంటరీస్ ప్రతి కామెంటరీలో ఒక రీతిగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బయలుపరచబడింది అంటారు వాళ్ళు అది మనం తురుణీకరిస్తలేం కానీ దేవుడు ఏ రీతిగా దాన్ని బయలుపరచాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ వాక్యాలన్నీ ఒకప్పుడు ఆ యొక్క ఆకాశంలో మహాకాశం అంటే ఆత్మీయ ప్రపంచాలలో దేవుడు పూర్వం నుండే వాటిని అక్కడ భద్రపరిచిపెట్టిడు అసలైన జీవం అది అయితే నీ చేతిలో ఉన్నది అది నీడ దాన్ని చదివినప్పుడు ఆకాశపు స్థలాల నుంచి పరలోకంలో ఉన్న ఆ ప్రాంతాల నుంచి ఎక్కడ ఆ స్థానాలు ఉన్నాయో వాటి అక్కడి నుంచి అది జీవం రూపకంగా నీ దగ్గరికి రావాలా నీతో మాట్లాడాలి కాబట్టి ఆ యొక్క వాక్యము ఒక జీవి అని నువ్వు గ్రహించి ధ్యానిస్తుండాల అది సీక్రెట్ అప్పుడు నువ్వు ఏం చేస్త అప్పుడు నీకు ఏమవుతుందంటే ఇది ఎప్పుడు నెరవేరింది ఎప్పుడు నెరవేరబోతుందో నువ్వు గ్రహించగలవు ఆ గ్రహింపు నీకు రిలీజ్ చేస్తాడు దేవుడు కాబట్టి దాని కొరకు నేను ప్రయాసపడ్డాను చాలా సంవత్సరాలు దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలా ఇది ప్రకృతి సహజంగా నెరవేరుతుంది కరెక్టే కానీ నాకు ఆత్మీయ స్థితులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రకృతి సహజంగా నెరవేరిందంటే ఆల్రెడీ నెరవేరిపోయింది అది గతంలో ఒకసారి కానీ ఆత్మీయ స్థితిలో పాతవి గతించిన సమస్తం కృతమైన కాబట్టి పాతవి ప్రకృతి సమ పరమైనవి కృతమైనవన్నీ ఈ ఆత్మీయమైన వాటిని నేను గ్రహించాలంటే నేను కూడా ఆత్మస్వరూపీగా ఉంటేనే కానీ వాటిని చూడలేను అందుకు నేను ఈ యొక్క సత్యని గ్రహించలాగున్న నా ఆత్మీయ నేత్రండి ప్రభు ప్రార్థిస్తాను ముఖ్యంగా ఈ యొక్క ఆత్మీయ గమనాత్మకం అనేది దేనికి సంబంధించింది అంటే ఈ శ్రమల కాలంలో లేక చివరి కాలంలో దేవుని యొక్క సంగతులు ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఆయన సంకల్పం అంటాం మనం ముఖ్యంగా ఆయన సంకల్పానికి తగినవన్నీ ఎట్లా నెరవేరుతున్నాయి ఆయన సంకల్పం తప్ప ఏవి నెరవేరవు నేను చెప్తున్నాను ప్రతిదీ ఆయన సంకల్పం ప్రకారంగానే నెరవేరుతుంటుంది అందుకే నేను కూడా ప్రార్థన చేసేప్పుడు ప్రభావా నా ప్రార్థన నీ సంకల్పం ప్రకారంగా ఉందా లేదా నీ విల్ ప్రకారంగా ఉందా లేదా అని అడుగుతా నేను నా కోరిక నీ సంకల్పం ప్రకారంగా ఉందా లేదా నాకున్న ఆశలు నా జీవితానికి సంబంధించిన కోరికలు నా కుటుంబానికి సంబంధించిన తీర్మానాలు నా భవిష్యత్కి సంబంధించిన తీర్మానాలు నా సేవా పరిచర్యకు సంబంధించిన తీర్మానాలు నీ సంకల్పం చెప్పున ఉన్నాయా లేవా అని నేను అడుగుతా ప్రార్థనలో అప్పుడు నేనేమంటానంటే ఒకవేళ అది నీ సంకల్పం చెప్పునా కాకుంటే నేను బాధపడినా మీరు వాటిని పట్టించుకోవద్దు అని అడుగుతుంది నాకు కష్టమైనా నేను పట్టించుకోవద్దు మీరు కూడా ఏం దాన్ని అని అడుగుతుంది మనం అట్లా మాట్లాడాల ఆయనకి ఇష్టం మనం మాట్లాడడం కాబట్టి బ్రవ్వ నా మూమెంట్స్ నా భవిష్యత్తులో నేను తీసుకునే తీర్మానాలు నీ సంకల్పానికి విరుద్ధంగా ఉంటే అవి నెరవేరొద్దు ప్రవ్వ నేను దాని చోటు కూడా పోవద్దు నాకు ముందే చూపించ అని ప్రార్థిస్తాను నేను కాబట్టి ఈ విధానాలను గ్రహించగలిగితేనే తప్ప దేవుని యొక్క ప్రవచనాలని నువ్వు అర్థం చేసుకోలేవు ఎందుకంటే మనది బైబిల్ ప్రవచన పరిచర్య నువ్వు ప్రవచనాలను అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి తను మాట్లాడాడు చూడండి ఒకసారి ఆముస గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనంలో రెండు ముఖ్యమైన అంశంలో నేను మీకు ఇలా చూపిస్తాను వీటి ఎట్లా అర్థం చేసుకుంటారో చూడండి చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఈ అధ్యాయము నాకు సంబంధించింది కాదు అనుకుంటారు కానీ మనం ఏమంటుంది తెలుసా ఈ దినము నా కండ్లకు కనిపిస్తుంది నా చెవులకు వినిపిస్తుంది ఇది నాది ఏడవ వచనంలో చూడండి తన సేవకులైన ఫస్ట్ పాయింట్ తన సేవకులు ఎందుకంటే దేవుని బిడ్డలందరూ దేవుని సేవకులు యాజకులు ఏమన్నా లేదు మీరు కింద కూర్చోాలి మేమే సేవ చేస్తాం వాళ్ళ అబద్ధాలు మోసం చేసి మనల్ని దేవనిలో సంపూర్ణంగా ఎదగనేయకుండా అడ్డగించరు కొన్ని వేల సంవత్సరాలు పాత కాలంలో అటెండ్ చేసిండ్రు కృత కాలంలో కూడా అటెండ్ చేసిండ్రు ఈ రోజుకి కూడా అటెండ్ చేస్తున్నారు మీరు కిందనే కూర్చొని విని వెళ్ళిపోండి మేము పైన కూర్చొని అని చేస్తూ ఉంటాం లేదు మీరు కింద కూర్చోవద్దు అని మనం చెప్తాం ఎంత కాలం కూర్చుంటారు కింద డెవలప్ అయినాక పైకి లేసి మీరు ఆత్మీయ ప్రపంచంలోకి అడుగుపెట్టాల ఇది మహా యుద్ధం ఇది మహాసంగ్రామం కొట్లాడినది మనుషులతో కాదని తెలుసు శరీరాలతో కాదని తెలుసు ప్రధాన దూతలతోని దురాత్మలతోని చీకటి సంబంధులతోని ఆకాశంలో ఉండే దురాత్మలతోని మనం కొట్లాడుతున్నామని మనకు తెలుసు ఇది యుద్ధం అని తెలుసు మనకి కాబట్టి యుద్ధంలో ఉండేవాడు ఇవన్నిటి గ్రహించకుండా ఎట్లా యుద్ధానికి పోతాడు సర్వాంగ కవచం ధరించుకోమంటుంది తలను చారికాల వరకు ఎక్కడ నీ శర్రం కనిపించద్దు అది నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను మూడో భాగం మూడో భాగం నాలుగో భాగం ముఖ్యంగా తలను చారికాల వరకు ధరించుకున్న ఆ యొక్క యుద్ధోపకరణంలు సర్వాంగ కవచం అన్నిటినీ కట్టి బెల్ట్ నడుమునకు దట్టి నడుమునకు దట్టి దే సూచిస్తుందంటే సత్యాన్ని సూచిస్తుంది ఈ సత్యం అనేది మధ్యలో నీ జీవంలో నీ జీవితానికి మధ్యలో ఉండేది అది నడుము ఉండేది నడుము అంటే సెంటర్ పార్ట్ కదా నీ జీవితంలో మధ్యలో ఉండేది అది కాబట్టి నీ తల నుంచి అధికాల వరకు అంటే నీ సంపూర్ణమైన జీవన విధానంలో నీకు సత్యము లేకపోతే నీ బెల్ట్ సరిగ్గా లేదన్నట్టు నీ బెల్ట్ సరిగ్గా లేకపోతే పైన నుంచి కింది వరకు అన్ని ఊడిపడిపోతాయి ఆ బెల్ట్ అన్నిటినీ జాగ్రత్త కట్టి పెడుతుంది ఈ ప్యాంట్ ఊడిపోకుండా కట్టి సత్యము అంత పవర్ఫుల్ కాబట్టి నరమ్నకు దట్టి సత్యాన్ని సూచించేది అది ఊడిపోయిందంటే మొత్తం నువ్వు బాహటంగా బయటకు కనిపిస్తావు అందుకు మనం సత్యాన్ని ప్రేమిస్తాం కాబట్టి ఏడవ వర్షంకి వచ్చేప్పటికీ ఏం సత్యం నీకు బయలపరుచుకుంది చూడండి తన సేవకులైన ప్రవక్తలకు అంటే ప్రతి సేవకుడు ప్రవక్త అని చెప్తుంది వాక్యం కాబట్టి ప్రవచించేవాడు మనం విరవీగము మనకి ఎన్నో బయలుపరిచింది దేవుడని విరవీగనే వీగం మనం మనం చెప్పిన ఎన్నో నెరవేరినై మన మీద గొప్ప కూడా ఎక్కడ పబ్లిసిటీ కూడా ఇచ్చుకోలేదు మనం కానీ ఒకటే పరిశుద్ధమైన ఆ యొక్క చెప్పాల్సింది ఏంటంటే జీ జీవముడు మనతో పాటు ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు మన నడిపిస్తున్నాడు అన్న ధైర్యం మట్టుకుని మనకు ఉండాలా లేకపోతే నువ్వు అనుమానిస్తావు ఏ శ్లోనే నువ్వు ఏ శ్లోని అనుమానించొద్దు నిజంగా నేను ప్రేమిస్తున్నావు అంటే నిజంగా నువ్వు కళ్ళారా నేను కళ్ళారా చూసిన నేను చెప్తున్నాను నేను ఆయన కళ్ళారా చూసిన శిలం మీద ఆయన పడుతున్న శ్రమ ఆ రక్తం కారణము అవన్నీ నేను చూసినా కాబట్టి నేను అనుమానించాను అందుకే వాక్యం చదువుతూడు ఆ వాక్యము ఒక వ్యక్తి నేను చూసుకుంటాను లేక ఒక ఆతమానాన్ని మాట్లాడుతుందని నేను చూస్తాను అప్పుడు నాకు అది సున్యాసంగా బహుగా అర్థమైపోతుంది నేను దాంతో సహవాసం చేస్తున్నా దాన్ని ప్రేమిస్తున్నా ఎందుకంటే ఏ ప్రభు వాక్యమన్నా నాకు తెలుసు ఆయన జీవమని నాకు తెలుసు అందులో జీవం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు చూడండి మరోసారి నేను చదువుతున్నాను తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవ ఏమీ చెయ్యాడు కేబిపిఎంకి పునాది అయిన ఈ వాక్యం మనకు తెలిసిది ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నాం ఈ లోకంలో ఏమి నెరవేరాలన్నా తన బిడ్డలకి ముఖ్యంగా తన సేవకులకు అంటే బిడ్డలకి సేవలకు తేడా ఉంది కదా బిడ్డలంటే చిన్న బిడ్డలు పాలు తాగేవాళ్ళ బిడ్డలంటే సేవకులంటే పాలు తాపించే వాళ్ళు తేడా ఉంది సేవకులు ఏం చేస్తారు పిల్లలకి పాలు తాపిస్తూ ఉంటారు కాబట్టి పాలు తాపించేవారు ఎట్లా ఉంటారు వాళ్ళకి తెలుసు ఏ టైంలో బిడలకు ఆకలి అవుతుంది ఎంత పాలు దాపాల వాళ్ళకి అప్పుడు వాళ్ళు కడుపున నిండుగా ఉండి మంచిగా సుఖంగా నిద్రపోగలరు బాగా ఎదగలరు వాక్యంలో కాబట్టి పాలుతో పెంచిన అంటాడు కదా సేవకులు అంటే ఇతరులని పోషించేవారు ఇతరులకు సహాయపడేవారు ఇతరులకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఇతరులని ఆదరించే ఇతరులకు ఆశ్రయంగా ఉండేవాళ్ళు సేవకులు వీళ్ళు వీళ్ళు ప్రవచించే వాళ్ళని కూడా చెప్తుంది అంటే నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట ప్రవచనానికి సాదృశ్యం కాబట్టి తన సేవకు ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని దేవుడు ఏం ఉద్దేశించండి తన విల్ ఏంది తన సంకల్పం ఏంది దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీ ఇది ఎంతగా నన్ను ప్రభావితం చేసిందంటే వాక్యము నన్నుడు ఏ పాటి వాడని తెలుసు మీకు వాక్యం దేవదూతల కంటే కొంచెం తక్కువ చేసినావు అంతే కానీ వాణ్ణి నువ్వు ఎట్లా అలంకరించినవు చేత అంటే దేవదూతల కంటే మించి తయారు చేసినావు నువ్వు వాళ్ళని దేవదూతలు సైతం మాట వినాల్సి అట్లా తయారు చేసినావు ఎందుకంటే ను తీర్పరివి దేవదుతలకే అనుంది వాక్యం మనం దేవదుతలకు తీర్పు తీరుస్తామనుంది వాక్యం అంటే దేవదుతలకంటే ఎక్కువ పవర్ఫుల్ గా నిన్ను తయారు చేసిండు ఏసు ప్రభు పాత నిబంధన కాలంలో లేదావా ఆ పవర్ మన ప్రభు మనల్ని జీవింపజేసిండు చచ్చిన ఆత్మలు మన అన్ని మనిషి చచ్చిన ఆత్మతో పుట్టుతున్నాడు శరీరము గుండె కొట్టుకుంటుంది కానీ వాణి ఆత్మ చచ్చిందే చచ్చిందాన్నే అంటున్నారు మన ప్రభు మన అందరినీ జీవింపజేస్తుండు చచ్చిన ఆత్మని జీవింపజేస్తుండు అందుకు రక్షణ కార్యం జరగాల అందుకు రక్షణ ఇంపార్టెంట్ ఇట్లా చెప్పగలవా నువ్వు సువార్త వరకన్నా డిస్టర్బ్ అవుతారు మనుషులు చెప్తే వింటరు తర్వాత నేను మీకు ఈ విషయాలు చెప్తా కొన్ని చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా అని నా మనసు అడగిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఛేదించుకొని చెప్పేస్తా కొన్నిసార్లు ఇట్లా చెప్తా చెప్తా దాన్ని మర్చిపోతున్నా నేను అంటే ఆ టైంలో దేవుడు దాన్ని రిలీజ్ చేయలే నాకు ఒక ఆత్మ రక్షింపబడాలంటే నువ్వు ఎంతో ప్రయాసపడుతూ ఉంటావు ఇక్కడ మతపరమైన జీవితంలో ఇక్కడ సువార్తికులు వాడిని ఎట్లా వానింటికి పోయి వాటితో టైంపాస్ చేసి వానికి అది పెట్టి ఏదో రూపకంగా వాక్యాలు చూపించి ఎంతగానో కష్టపడతారు మంచిదే కానీ ఒక సీక్రెట్ ఏంటంటే వాడి ఆత్మతో నువ్వు వాడు ప్రభుని స్వీకరిస్తాడు నేను అట్లా ఎంతో మంది ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాను పోతానప్పుడు ఎందుకంటే ఇది మతంలో లేదు ఈ బోధ అది చచ్చినది కాబట్టి మరణం ఆత్మ ఉంది అక్కడ మన శత్రువు అది కానీ మనకు దేవుడు చూపించాడు నువ్వు ఆత్మీయ ప్రపంచంలోకి పోయి ఆ ఆత్మలతోని సంభాషించినప్పుడు ఈ భూమి మీద వాడు రక్షణ పొందుతాడు ఆ సీక్రెట్స్ నీకు నీ సేవ పరిచర్య టోటల్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే వాడి ఆత్మతో మాట్లాడు నువ్వు వాడి ఆత్మ నీ ఆధీనంలోకి ఎందుకంటే నీకు అధికారం ఇచ్చింది దేవుడు ఆత్మల మీద ఆత్మల మీద అధికారం పొందుకోవాలా అంటే మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రార్థనలు ఉండాల ప్రతిరోజు అట్లీస్ట్ ఆ టూ త్రీ అవర్స్ ప్రార్థనలో మినిమం ఫార్టీ ఫైవ్ నాన్ స్టాప్ భాషల్లో ప్రార్థించాల లేకపోతే ఆత్మల మీద నీకు అధికారం రాదు నువ్వు ఫీల్ పోయినప్పుడు సేవ పరచలేనప్పుడు దయం పట్టినోడు దిదరికొస్తే ఆత్మ నీ మాట విని వెళ్ళిపోవాలా ఎప్పుడు అది సాధ్యం ను ఆత్మీయ స్థితిలో టాప్ ర్యాంక్ ఎదిగినప్పుడే దానికి తెలుసు వీడు ఆత్మీయ ప్రపంచంలో నాకంటే ఎక్కువ పవర్ఫుల్ అని అందుకు మనము ఎక్కువసేపు ప్రార్థనలు కూర్చోమని చెప్తాం అందుకు ఎక్కువసేపు వర్షిప్ చేయమని చెప్తాం అందుకు ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానించమని చెప్తాం నీకు నిద్ర రాకపోతే మెల్లిగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి పీడకళ వస్తే త్వరగలేసి ప్రార్థన చేయి కలలో దురాత్మలు కనిపిస్తే ఇమ్మీడియటీ నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు బలహీనం నీ కళలో ఎటువంటి దురాత్మలు వచ్చినా ఎవడో నిన్ను అటాక్ చేయడానికి వచ్చినా ఎవడో నిన్ను కొట్టనీకి వచ్చినా ఎవడో నిన్ను చంపనీకి వచ్చినా అవి దురాత్మలు మనుషుల రూపంలో వచ్చినాయి నీ కళ్ళు నీ యొక్క నీలో ఉన్న పవర్ని లాగేస్తున్నాయి నీలో ఉన్న నూనెని ఆవిరి చేసి పడేస్తున్నాయి ఇమ్మీడియట్లీ నిద్ర నుంచి మేల్కోగానే మోకాళ్ళ వర్షిప్ చేయి నాన్ స్టాప్ ఒక హాఫ్ అవర్ టు ఫార్టీ ఫైవ్ నేను ఫార్టీ ఫైవ్ స్టాండర్డ్ చెప్తాను అందరికీ హాఫ్ అవర్ టు ఫార్టీ ఫైవ్ నాన్ స్టాప్ వర్షిప్ చేయాల లేకపోతే ఏదో ఒక రోగం వచ్చి మీద నీకు మీకు చూపించిన సీక్రెట్స్ నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాలా ఆత్మీయ స్థితిలో అంటే ప్రభుని ముఖముఖిగా చూసే స్థలం అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలా ఆత్మీయంగా సంపూర్ణంగా నువ్వు పరిశుద్ధంగా తయారు అవుతేనే ఆయన మహిమతో నిన్ను కప్పడు దేవుడు ఎందుకంటే ఆయన మహిమతో నిన్ను కప్పాలంటే నువ్వు అతి పరిశుద్ధంగా తయారై ఉండాలా నువ్వు అతి పరుషుందంగా తయారైతేనే కానీ ఆయన మహిమలకు నువ్వు అడుగుపెట్టలేవు ఆయన మహిమ నీ మీదకి వచ్చి ఒక దుప్పటిలాగా కప్పేస్తుంది నీ తలను జరికాల వరకు సర్వంగా కవచమంటే అరే ఆ రీతిగా ధరించుకున్నప్పుడు ఏం జరుగుతుంది ప్రతి దురాత్మ పట్టిన మనిషి నీ దగ్గరలో లాక్కొని తెచ్చినప్పుడు వాడు నేను గుర్తిస్తాడు అరే ఆత్మీయ చాలా పెద్దోడు ఈయన దగ్గరికి పోవడమే డేంజర్ అని పరిగెత్తిపోతాయి దురాత్మలు మనుషులను విడిచిపెట్టి అది నిమిత్తమై ఈ గమనాత్మకం నిన్ను గ్రహించడానికి ప్రయత్నించే రోజు ఈ ఆత్మ ఎట్లా ముందుకు వెళ్తా ఉంటుంది ఇప్పుడు చూడండి మరోసారి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యుహోవా ఏమీయో ఏది కూడా జరగదు లోకంలో నేను చెప్తున్నా అబ్రామ్కి చెప్పకుండా నేనేమైనా చేస్తానా అనడా లేదా సతమా గోమరా మీదికి ఆయన శిక్షని అమలుపరచక ముందు అబ్రామ్ తో మాట్లాడంండు అబ్రాహం ప్రాధాయపడుతున్నాడు ఎందుకంటే ఆయన ఒక పరిచారకుడు ఒక ప్రవక్త ఒక రాజు మెల్కీ సిదగ క్రమంలో ఉన్నవాడు ఆదాము మొదలుకొని నోవా వరకు మెల్కీ క్రమం నోవా తర్వాత ఆ క్రమం పోయినట్టు చూపించిన మీకు గతంలో తిరిగి మన ప్రభు ద్వారా అది స్థిరపరచబడింది అబ్రాంకాలంలో చాలిము రాజు రూపకంగా ఆయన వచ్చి రెస్టోర్ చేసిండు షార్ట్ టైం దాని తర్వాత మళ్ళా మోసే రావాలా దాని క్రమము కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు పాస్ కావాలా లేవి క్రమం రావాలా మిల్కిస క్రమం ఆగిపోయి లేవి క్రమం రావాల లేవి క్రమం ఎందుకు వచ్చింది అంటే అపవిత్రంగా జీవించిన వాళ్ళు దేవు మీద తిరుగుబార్తనం చేసిన వాళ్ళు కాబట్టి లేవి క్రమము బానిసత్వ క్రమం మెలికిసేద క్రమము శాంతి సమాధాలతో స్వాతంత్రంతో కూడిన క్రమం అది ఆరాధన క్రమం క్రొత్త నిబంధనకు సంబంధించింది మెలికేసేది క్రమం కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రతి చర్చ్ ఒక్కటనే కాదు ప్రతి చర్చ్ లేవి క్రమంలో ఉన్నాయి అందుకు వాళ్ళు ఏ చూడలేరు అందుకు వాళ్ళు పరలోకంలో ప్రవేశించలేరు అందుకు ఆయన అంటాడు అక్రమం చేయవారు లేరా మీరు ఎవరో నాకు తెలియదుకోండి అంటాడు మీరు ఎన్నైనా అద్భుతాలు చేయండి ఏన్న స్వచ్ఛతలు చేయండి ఏమైనా చేయండి మీరు ఎవరో నాకు తెలియదు ఎందుకంటే మీరు మెలికీసేద క్రమంకి రాలేదు ఆయన మరణాన్ని మీరు వమ్ము చేసిన వారు ఆయన రక్తాన్ని అవమానపాలు చేసిన వారు కాబట్టి ఆయన క్రమం మెలికీ క్రమం గురించి రికార్డింగ్స్ లో మీరు ఎప్పుడన్నా వినండి ఆశ్చర్యంగా ఉంటాయి ఆ వాక్యాలు నేనే డిస్టర్బెన్స్ నేను చెప్పినాక వాక్యం నేను వింటుంటే నాకే డిస్టర్బ్ అనిపించింది ఆ రోజు మొత్తం ఉన్నది ఇట్లా కొట్టుకుంటా ఉన్నది ఆ వాక్యం విన్నప్పుడు యేసుప్రభు ఆ క్రమాన్ని తిరిగి రెస్టోర్ చేయడానికి ఈ లోకంలోకి వచ్చిండు ఆయన మరణము దానికి సంబంధించిన నేను చాలా మందికి తెలియదు ఆ పాయింట్ చాలా మంది ఏంటంటే పాపం నుంచి మనుషులను రక్షించడం కొరకు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణానికి ప్రయదానంగా పెట్టిండి అంటారు కానీ ముఖ్యంగా దేవులతో సాసం కలిగి జీవించడం అంటే మెల్కి సమము ప్రధాన యాజకుడైన అక్రమాన్ని తిరిగి రెస్టోర్ చేయడం కొరకు ఆయన ఎంత ప్రయాసపడి అది ఆత్మీయ స్థితి నేను చూపించిన ఒక రోజు లేవి క్రమము మిల్కీ సిద్ధక్ క్రమము ఎట్లా కొట్లాడే నేను చూపించిన వాక్యం లేవి యాజకులు మిల్కీ సెదకుని ఒప్పుకోరు మిల్కీ సెదక్ ఏమంటాడంటే నేను కదా మీకు ఇచ్చింది లేవి యాజకత్వాన్ని నేను కదా మీకు ఇచ్చింది మోస ద్వారా నాకు వాపస్ ఇవ్వండి అంటే ఇవ్వము అని చివరికి అని నేను చూపించిన వాక్యాలు మేము ఇవ్వం మేము మంచి సెటిల్ అయిపోయినాం ఇక్కడ అనుదిన బలు కొవ్విన దుడలు మాకు తిండి బాగుంది పనులు అర్పించినప్పుడు దాంట్లో మాకు బాగం ఉంది ప్రతి వస్తువు చర్చలకు వచ్చిన ప్రతి వస్తువులో మాకు పార్ట్ ఉంది మేము ఎంజాయ్ చేస్తున్నాం అవన్నీ ఇప్పుడు మేము వదలాలన్నా మీకు అని వాళ్ళు ఏశ్వవుని సిలివి మరణకి చేసిన నేను చూపించిన వాక్యాలు అవి కాబట్టి లేవి క్రమములో ఉన్నది మిల్కీ సిదక్ క్రమము అది మంచి యాజకత్వం అది మిల్కీ సిదక్ యాజకుడు రాజు మరియు యాజకుడు నేను చూపించిన లేవి కేవలం యాజకుడే ఈ లేవి రాజు కాదు బెగ్గర్ నేను చూపించిన ఎందుకంటే వాళ్ళకి ఏ ఆస్తులు లేవు వారికి ఏ స్వాస్థ్యాలు లేవు వారికి మనుషులు తీసుకొచ్చే దశమ భాగం లే బ్రతుకు తెరువు మనిషి తీసుకురాకపోతే వాడి పరిస్థితి బెగ్గింగే లేవి ఆచకత్వం అటువంటిది కానీ మెలికేసేది క్రమం ఏం తెలుసా దారులంగా ఇచ్చేడు అది దారులంగా ఇవ్వకుండా ఎవడు ఆచరింపబడడు అది విధానం అలాగే గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి ఎనిమిదవ వచనం సింహము గర్జించను సేవా పరిచర్య గర్జించే సింహానికి సంబంధించిన నేను ఎన్నిసార్లు మీకు చూపించిన గతంలో మీరు గర్జించడం నేర్చుకోవాలో ప్రార్థన చేస్తేప్పుడు భాషలలో ప్రార్థిస్తప్పుడు గర్జించడం నేర్చుకోవాలి ఎందుకంటే వాడు భయపడతాడు వాడు సైతాన్ చాలాసార్లు చాలా మంది అంటారు అమ్మో కానీ ఇది ఉల్టా యాక్చువల్ మనిషిని దేవదూతల మీద తీరు పరిగా పెట్టినడని వాక్యము నువ్వు గర్జ్రహించాల్సింది ఏంటంటే నువ్వు గర్జిస్తే వాడు పరిగెత్తిపోతాడు మనుషుల విడిచిపెట్టి ఎటువంటి సైతాను శక్తులు అవి ఏవనగాని ఆకాశ సమూహాలు ఎన్న కావచ్చువి ప్రధానులు ఎన్నన్నా కావచ్చువి దురాత్మలు అవి గజ గజ వణుకుతాయి అందుకని నిన్ను పడగొట్ట ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం వాణి రాజ్యానికి డిస్టర్బెన్స్ కాబట్టి సింహము గర్జించను భయపడిన వాడెవడు కాబట్టి మనకు తెలుసు మన ప్రభ్య సింహం అని ఆయన బిడ్డలం మనమవరం సింహం బిడలం సింహం పిల్లలం సంపూర్ణంగా నువ్వు సింహంలాగా తేరవాలా నీ సేవ జీవితం ముగింపుకొచ్చినప్పటికీ నువ్వు గర్జించాల మనుషులు భయపడతారు నీకు ఎందుకంటే నువ్వు దేవునికి కాబట్టి ప్రవణ యోహవా ఆజ్ఞాడు ప్రవచింపకుండు వాడు ఇప్పుడు చెప్పండి ఇది ఎవరికి సంబంధించిన వాక్యం నీకు నాకు కదా ఆయన నీకు ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆత్మీయ గమనాత్మకం అర్థం ఏంది ప్రభువు ఆయన యహోవా ఆజ్ఞ ఇచ్చిన్నాడు ఎందుకు నువ్వు ప్రవచించవు ప్రవచించాలా అయితే మీరు ఇట్లా గుడ్డిగా చదివేసి గుడ్డిగా వినేసి వెళ్ళిపోతుంటారు కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ గురించి మనము ఎన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం కదా అక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం సంకల్పించిన వాటిని అంటే అవి రహస్యాలు అని ఉంది ఇంగ్లీష్ లో నేను ఇంగ్లీష్లో చదివితే మీరు డిస్టర్బ్ అవుతారు చూడండి తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత తేడం అంది తెలుగులో మనం ఏం చూస్తున్నామంటే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా చేయడు అనుంది అయితే తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా అంటే అనుంది అంటే ఏదో రహస్యం ఉంటేనే కదా బయలుపరచాలా అందుకే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే Surely, the Lord God will do nothing, but He reveleth His secret unto His servants, the prophets. Children, English name is Rahasyamu, Bail Parachewa Adanundi. At the time of the day, the Lord God will reveal his secret unto His servants, the prophets. Bail Parachewa Adanundi, Thundry, Amy Chayadu Adanundi. తెలుగులోకి వచ్చేటప్పటికీ సీక్రెట్ అనే పదమే పోయింది అంటే రహస్యం అనే పదమే మాయమైపోయింది అంటే నేను చూపించిన మీకు ఎన్నిసార్లు తెలుగుకి ఇంగ్లీష్ తేడా అనేసి తెలుగు తప్పంటలేను ఇంగ్లీష్ కరెక్ట్ ఎందుకు దేవుడు కావాలని పర్మిషన్ ఇచ్చిండి మనకి ఇక్కడ ఏముందంటే ష్యూర్లీ ద లాడ్ విల్ డూ నథింగ్ బట్ హీ రివీలెత్ హీ సీక్రెట్ అనేది అని తెలుగుకి వచ్చేటప్పటికీ ఏమని తెలుసా తన సంకల్పాన్ని బయల్పరచకుండా నుంది సీక్రెట్ కి సంకల్పానికి తేడైంది ఎవరు చెప్తారు అదే సీక్రెట్ తన సంకల్పమే సీక్రెట్ తండ్రి సంకల్పమే సీక్రెట్ ఆ సీక్రెట్ ని నేర్చుకొనికే నేను ప్రయాసపడుతున్నా లైఫ్ అంతా ఇంతవరకు బొవా నీ సంకల్పం నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నా నీ విల్ ఏంది ఐ వాంట్ నో యోర్ విల్ ప్రతి విషయంలో నీ చిత్తం ఏంది చిత్తం అంటాము కొన్నిసార్లు మనం విల్ని ఆయన సంకల్పం అది అందరికీ బయల్పరచడైనా నేను చెప్తున్నా అది అందరికీ బయలుపరచడం ఎందుకంటే ఇక్కడ చాలా తేటగా ఉంది తన సేవకులైన ప్రవక్తలకి కాబట్టి నువ్వు ఎంత దీర్ఘకాలము సేవలో ఉంటావో అప్పుడే కానీ ఇవి నీకు బయలుపరచాడు దేవుడు అయితే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నేను చూసిన సీక్రెట్ అంటే ఏంది జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో నీకు ఎవరికైనా అవకాశం ఉంటే వెతకండి నెంబరు సీక్రెట్ అంటే ఏముందంటే సలహా ఆలోచన అనుంది పదం సలహా మరియు ఆలోచన స్ట్రాంగ్ నంబర్స్ లో అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా దేవుడు ఆలోచనలు ఇస్తాడు మనకి సలహాలు ఇస్తా ఉంటాడు అవన్నీ రహస్యం అంది అయితే సామెతల గ్రంథంలో మనం గతంలో ఛాన్సాలు చూసినాము ఒకసారి సామెతల గ్రంథంలో కూడా మూడవ అధ్యాయమే పామోసు గ్రంథం కూడా మూడవ అధ్యాయమే మూడు ఏడు సామెతల గ్రంథంలో మూడు ముప్పై రెండు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఇవన్నీ వాక్యాలు కానీ ఇంగ్లీష్కి తెలుగుకి తేడాలు తెలవకపోతే తెలుగు బైబిల్ చదివే వాళ్ళు చాలా మోసపోతారు అనేసి నేను తత్వం ఎందుకంటే తెలుగు బైబిల్ చదివేవాడు అక్కడ ఏం పదాలు ఉన్నాయో ఆ పదాలను బట్టే ముందుకు వెళ్తుంటాడు తీర్మానించుకొని స్వీకరిస్తాడు కానీ తీర్మానించుకొని వెళ్ళిపోతుంటాడు ఆ పదాలు ఏమున్నాయో అవే స్వీకరిస్తాడు అయితే ఒక్కసారి ఆదయం వచ్చినము ఇంగ్లీష్ ఎట్లుందో చూస్తే నీకు ఇంకొక కొత్త కోణంలో నుంచి దేవుడు నీకు చూపిస్తాడు దానే ఆత్మీయ గమనం అంట తెలుగులో మనం ఏం చూస్తున్నామంటే ముప్పై రెండవ వచ్చినం ఏంటంటే అనుంది కుటిల అంటే ఎవరు చెప్తారు చెప్పండి కుటిల వర్తనుడు ఎవరు నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఆ కుటిల వర్తనతో ఇప్పుడు మాట్లాడాలి నువ్వు అయి నువ్వు ఎవడు నాకు చెప్పు అని అట్లా వాక్యం ధ్యానిస్తారు అవడు నాగలు సువర్ ధ్యానించరు దీన్నే గమనాత్మకం అంటుంది కుటిలై నువ్వు ఎవడు నాకు చెప్పు కుటిల వర్తన నువ్వెవరు యుహోవాకు అసహ్యుడు అంట నువ్వెవరు అందుకే ఇమీడియట్లీ ఇంగ్లీష్ డిక్షనరీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాక్యం గుర్తు నేను చాప్టర్ త్రీ వర్స్ థర్టీ అక్కడ ఏముందంటే ఫార్ ద ఫ్రోవార్డ్ కుటిల వర్తనుడు అంటే ఇంగ్లీష్లో ఫ్రో అని అనుంది ఫర్ ద ఫ్రో వార్డ్ ఇస్ అబామినేషన్ కుటిల వర్తనుడు అసహ్యుడు అసహ్యం అబామినేషన్ అంటే అసహ్యం అని అర్థం చాలాసార్లు మనం చూసినాము నాశనకరమైన హేయ వస్తు గురించి ధ్యానించినప్పుడు అది అపామినేషన్ అని నేను చూపించిన మీకు కానీ ఇక్కడ ఫ్రో వార్డ్ ఇస్ అపామినేషన్ టు ద లాడ్ కుటిల వర్తనుడు అసహ్యుడు అయితే ఎవరి కుటిల వర్తనుడు చూడండి స్ట్రాంగ్ నెంబర్స్ చూస్తే మరీ సునాయాసంగా అర్థమైపోతుంది స్ట్రాంగ్ నెంబర్స్ చూస్తున్నా కుటిల లేక ఫ్రో వార్డ్ అంటే ఎవరు అంటే సత్యం నుంచి పక్కకు తిరిగిపోయిన వాడు తర్వాత క్రమాన్ని అక్రమంగా మార్చుకున్నవాడు టు బి పర్వర్స్ అని ఉంది ఇంగ్లీష్లో తర్వాత లిటరలీ టు డిపార్ట్ అంటే తొలగిపోయిన పర్వర్స్ అంటే ఏం తెలుసా క్రమాన్ని అక్రమంగా మార్చుకోవడం పాపము అంటే ఏంది సరైన విధాన్ని వక్రంగా మార్చుకోవడం పాపం అంటాం దాన్ని రైట్ థింగ్ పర్ వర్టెడ్ అంటాం ఇంగ్లీష్లో పర్వర్స్ అనుంది ఇక్కడ ప్రోవర్డ్ అంటే బి పర్వర్స్ అంటే వ్యతిరేకంగా తిరిగి జీవించడం దేవునికి విరుద్ధంగా జీవించడం అది దేవునికి అసహ్యం అనుంది మనకు తెలుసు మహిళలంతట్లో మన గ్రూప్కి తేళ్ళు సర్పములు దేవునికి బహుగా అసహ్యం ఎందుకు అవి ఆయన సత్యమించి తెలిగిపోయినాయి వారు వేరే ఒక దట్టి కట్టుకున్నారు ఏసు ప్రభుత్ దట్టి కాదు అది అయితే నేను ఈరోజు సాయంత్రం చూస్తున్న నాకు ఒక విషయం భయం వేసింది నాకు ఏంటంటే తెలుగు బైబిల్కి ఇంగ్లీష్ బైబిల్కి చదువుతున్న వచనాలలో ఎంత మోసపోతున్నది క్రైస్తవ జీవితం అనిపించింది తెలుగు బైబిల్ చదవడం కేవలం తప్పనంటలే అందులో ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ కానీ దేవుడు ఎందుకు పర్పస్ ఫుల్లీ పెట్టింది కూడా నేను చూపించిన ఎందుకు అంటే పరిశోధించమని చెప్పిడు లేఖనాలని అందుకే నేను ఇంగ్లీష్లో కూడా చూసినాను ఒకసారి చూడండి అది ఎంత డిస్టర్బ్ అనిపించిందంటే నాకు వాక్యము తెలుగులో ఫస్ట్ చదువుతా దాని తర్వాత మీరు ఇంగ్లీష్ చదువుతూ వినండి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక ఆరో మీకు అందరు తెలిసిందే మనం రెగ్యులర్గా చదువుతూ ఉంటాం ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరో ఇప్పుడు మీరు బాగా అర్థంకోండి ఆత్మీయ గమనాత్మకం అనేది ఏంది అనేది మరీ తేటగా అర్థమవుతుంది ఇప్పుడు పదమూడవ వర్షం చూడండి మనం పోరాడుతె చీకటి శక్తులతో మీకు అందరూ తెలుసు అవి ఏలనగా మనం పోరాడు అనేది కాదు ఇది ఎప్పుడు అర్థం చేసుకో ఎన్నిసార్లు నువ్వు ఉదయం చేయంత్రం వరకు మనుషులతో కొట్లాడుతున్నావు అంటే నువ్వు ఈ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావు దేవుని బిడ్డ కుటుంబీకులతోని కొట్లాడుతుంటావు పకింటలతో కొట్లాడుతుంటావు ఉద్యోగాలను ఆరుస్తూ ఉంటావు మీద విని కోపం పిపిస్తూ ఉంటావు నువ్వు నీ నూనె అంతా ఇంకిపో చేసుకున్నావు ఆవిరైపోతుంది నీ నూనె ఈశ్వరం ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా నోరు తెరిస్తే తన నూనె ఎక్కడ ఆవిరిపోతుందో అని భయపడింది ఆయన నూనెనా ఆయన సన్నిధిలో మరీ మౌనంగా ఉండాలా నూనె ఎండిపోతుంది అసలు ఏముండదు నూనె ఎప్పుడు మనం పోరాడున్నది శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకర సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం కాబట్టి నువ్వు ప్రతి క్షణము ఎవరితోనూ పోరాడుతున్నావో నీకు ఇప్పుడు ఉదాహరణకి నీకు వాడు కనిపినప్పుడు ఎట్లా పోరాడతా చెప్పండి అక్కడే ఫెయిల్ అయింది చర్చి ప్రపంచాత్మకంగా నువ్వు ఎవరితో పోరాడతావు నీ తెలియదు ఈ వాక్యం చదివి కూడా నువ్వు ఉదయం నుంచి లేసిన కారి మొదలుకొని నిద్ర కూడా నిద్రలో కూడా వీటితో కొట్లాడుతున్నావు ఇది క్రైస్తవ జీవితం చాలా కష్టం తను కొట్లాడడం అందుకు పరశుధాత్మ నడిపింపు అక్కడ చెప్తుంటారండి వాటితో పోరాడుతున్నాం మనం అందు చేతను మీరు ఆపద్దినమున ఆపద్దినందు మనం ఉంటుంది ఆపద్దిన మీరు వానిని వాణిని ఎదిరించటకు మనందరి నియమ ప్రధాన దూతలు అధికార అధికారంలో ఉన్న దూతలు అంధకార సంబంధులకు లోకనాదులతోను ఆకాశ మందాల దురాత్మల సమూహములతో ఒకటి కాదు రెండు కాదు అని చెప్తున్నాడు కొన్ని కోట్లాది కోట్లాది దురాత్మలవి వాడతను పోరాడుతున్నావు వాటిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై ఇది ఎప్పుడు చదివినారు చెప్పండి వాక్యం మీరు సమస్తాన్ని నెరవేర్చింది రాబ్రెజర్ సిస్టర్స్ అట్లా అట్లా మాట్లాడాలి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆ వాక్యంతో మాట్లాడాల సమస్తం నెరవేర్చడం అంటే ఏంది నాకు చెప్పు అంటే ఆ వాక్యం చెప్తుంది నీకు నేను నిజంగా సమస్తాన్ని నెరవేరుస్తున్నా సమస్తము నెరవేర్చిన వారై నిలవబడటకు శక్తిమంతులు అన్నట్లు ఇప్పుడు చూడండి మీరు నిలబడాలంట శక్తిమంతులు కావాలంట సమస్తాన్ని నెరవేర్చే ఉండాలంట వాటిని ఎదుర్కోవాలంట దుష్ట శక్తులను ఎదుర్కొల ప్రతిరోజు నువ్వు ఎదుర్కోలో భయపడిపోయేది కానే కాదు ఎదుర్కోవాల వాటిని యుద్ధం కాబట్టి అయితే తెలుగు బైబుల్కి వచ్చేప్పటికీ పదమూడవ చివరి భాగంలో దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకోనుడి అనుంది అయితే నేను సాయంత్రం ఈ వాక్యం చూస్తుంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్కి తెలుగుకి ఎంత డిఫరెన్స్ ఉందా ఇయో ఎన్ని ఇప్పుడు కనీసం మనకి తెలుగు బైబుల్ వచ్చి దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ తెలుగు బైబుల్ వచ్చి ఎయిటీన్ సెంచరీలో ఏమో ఎయిటీన్ ఫిఫ్టీస్లో ఎయిటీన్ మనకి వచ్చింది తెలుగు బైబుల్ ఫస్ట్ ఆ రోజు నుంచి మొదలుకొని రోజు దగ్గర దగ్గర హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఇటునే చూయింది చర్చ్ తెలుగు చర్చి ఇటనే చదివి దేవుడిచ్చి సరవంగా కాంబోషన్ ధరించుకున్నట్టు ఉంది కానీ ఇంగ్లీష్ చర్చ్ దాన్ని సరిగా అర్థం చేసుకుంది చూడండి అక్కడ ఏముంది ఇంగ్లీష్ లో వేర్ ఫోర్ ఎఫిషియన్స్ చాప్టర్ త్రీ సారీ చాప్టర్ సిక్స్ వర్డ్స్ థర్టీన్ వేర్ ఫోర్ టేక్ అన్ టు యూ ద అక్కడ నేను డిస్టర్బ్ అయినా తెలుగులో ఏముంది తెలుసా దేవుడు ఇచ్చే సర్వంగా కవచం అనుంది ఇంగ్లీష్ అట్లా లేదు దేవుని కవచం అనుంది ఎంత తేడా చూడండి వాక్యం దేవుని కవచము మనం ధరించుకోవాలనుంది ఇంగ్లీష్లో తెలుగుకి వచ్చేటప్పటికీ దేవుడి ఇచ్చి కవచం ధరించుకోవాలనుంది ఎంత తేడా అదే డిస్టర్బ్ అయినా నేను సాయంత్రం నేను ఏదో వాక్యం చెప్దాం అనుకున్నా కానీ ఇది ఈ ఆత్మీయ స్థితి కరెక్టే కదా ఆత్మీయ గమనాత్మకం అన్న అంశము ఈ డైనామిక్స్ ని ఎప్పుడు మనం బ్యాల్స్ ఎప్పుడు ఇన్నిసార్లు ధ్యానిస్తున్నాం గాని ఇది ఎంతమందికి రిలేట్ అయింది నేను నేను చూసిన మన గ్రూప్లో వాక్యాలు చెప్తప్పుడు వింటా కదా ప్రతిరోజు వింట నేను సాయంత్రం ప్రతి ఒక్కరు వాక్యాలు వింటా ఉంటా నేను టూ టైమ్స్ వింటా ఒకసారి కాదు టూ టైమ్స్ వింటా మీరు అని టైం ఉందా బ్రదర్ అండి ఎవరికైనా ట్వంటీ అవర్స్ ఏ టైము వక్తి బ్రదర్ టైం చాలా మంది అట్లా ఎట్లా అందరికీ ఒకటే టైం ఇచ్చింది దేవుడు ఫిక్స్డ్ బొత్తి చెప్పగలం దేవుని కవచం అనుంది టేక్ అంటూ యూ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ దేవుని కవచాన్ని ధరించుకోమని చెప్తుంది ఇంగ్లీష్ తెలుగుకి వచ్చేటప్పటికీ దేవుడిచ్చి సర్వంగా కవచం అంటే ఆయన ఇంకొకటి ఇస్తాడా అట్లా వెళ్ళిపోయింది బోధ దేవుడిచ్చి కవచం వేరే దేవుని కవచం వేరే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా ఎందుకు మీరు ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు మీ యుద్ధాలు ఓడిపోతున్నారు ఎందుకు మీరు అనారోగ్య పాలవుతున్నారు ఎందుకు మీ రోగాల మీద మీకు విజయం వస్తలేదు ఎందుకు మీకు ప్రతి శరీరంలో హింసలవుతున్నాయి ఎందుకు తెలుసా మీరు పోరాడుతున్నది శరీరాలతో కాబట్టి అందుకు మీ శరీరాలు కృషించిపోతున్నాయి శరీరాలతో పోరాడు కొట్లాడితే శరీరం కృషించిపోతుంది ఎందుకంటే ఈ శరీరమే శత్రువు అని నేను మీకు చూపించిన ఎన్నిసార్లు నీ శరీరమే నీ శత్రువు అది మట్టి నుంచి దిగబడిందని తెలుసు మనకి కాబట్టి దాంట్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అందుకు నువ్వు సర్వంగా కవచం ధరించుకోవాల ఎవరిద సర్వంగ కవచం దేవుడు ధరించుకున్న కవచం నీకు అంటున్నాడు ఆశ్చర్యం కదా దేవుడు కూడా యుద్ధశూరుడే కదా గాడ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్ అని ఒక వాక్యం చూపించాను నేను గతంలో దేవుడిచ్చి సర్వంగా తెలుగులో చదువుతున్నా కానీ ఇంగ్లీష్ లో దేవుని కవచం దేవుని సర్వాంగ కవచం అది అక్కడ ఇంగ్లీష్ నట్లుంది కాబట్టి దేవుని సర్వాంగ కవచని నువ్వు ధరించుకోవాలి ఈ సత్యం రిలీజ్ అయినాక నీ పరిస్థితి ఏముంటే చెప్పండి నువ్వు సత్యంలోకి వచ్చేసినావు నేను నడుముకున్న దట్టిని టైట్ చేసుకున్నావు ఇప్పుడు దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావు ఆయన ఇచ్చింది కాదు ఆయనదే ధరించుకున్నావు అందుకు క్రిష్ని ధరించుకోవడం అంటే అర్థమైంది మీకు మెట్టుకు క్రిష్ని ధరించుకున్నాడు ఎందుకు చెప్పిండి పౌలు ఆయన ఇవన్నీ అక్కడ పోయి నేర్చుకున్నాడు నువ్వు నేనే చాలా లేట్ చేస్తున్నాం ఇంకెంతకాలం పోయి నేర్చుకోండి అక్కడ ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాం మరికొన్ని నేను తర్వాత దీర్ఘంగా వీటన్నిటి చూపిస్తాను ప్రార్థన పూర్వకంగా పరశుధున వరు మీకు వదనాలనైనా అయినా ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది వచ్చు అర్థం చేసుకోవాలా ఇవన్నీ ఎంతో కాలంగా పోగొట్టుకుంది క్రైస్తవ జీవితం ఏదో ఆచారబద్ధంగా చదివేసి పరిగెత్తిపోతుంది నిర్లక్ష్యంగా కానీ అందులో జీవం ఉంది దాంతో సంభాషించగలవు అన్న విషయాలు ఎప్పుడు చెప్పలేదు ఎవరు ఈరోజు కూడా చెప్పలేరు శరీరానుసారంగా జీవిస్తున్నవారు శరీర కోరికలను తీర్చుకుంటున్నవారు కానీ మీరు మమ్మల్ని అందరి నుంచి తీసుకొచ్చినారు బయటికి బొమ్మలో నుంచి బయటికి తీసుకొని మీరు మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినారు ఐర్ నుంచి బయటికి తీసుకొచ్చినారు మీకే వందనలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ లాడ్ ప్రతి ఒక్కరిని ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఓన్లీ స్పిరిట్ గాడ్ నడిపించమని ప్రార్థిస్తున్నాం వీటన్నిటిని గ్రహించి మేము బహుదీర్ఘంగా మీలో లీనం అవటకు దేవా మీ కర్ మీ యొక్క కవచాన్ని మీ సర్వాంగ కవచాన్ని నేను మేము ధరించుకోవడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు మాకు అనుగ్రహించండి నేను సిద్ధంగా ఉన్నాను నాకు సహాయపడు ప్రభా కానీ మీరు అతి పరిశుద్ధులు మీ మీదున్న ఆ కవచము మా మీద వస్తే మా శర్రాలు కృషించిపోతే ఎప్పుడు కాబట్టి మా శర్రము మీ ప్రియ కుమారుని ధరించుకొని లాగా సహాపడమని క్రీస్తుని ధరించుకోమని మీరు హెచ్చరించిన ధరించుకొని మేము ఈ యొక్క సర్వంగ కవచాన్ని మీ వేసుకొని యుద్ధానికి పోవాలా ప్రార్థన జీవితానికి పోవాలా ప్రార్థన యుద్ధంలో మేము మోకాళ్ళ మీద ఉండాలా మోకాళ్ళు పోయినా మేము పట్టించుకోం మోకాళ్ళ నొప్పులున్నా మేము పట్టించుకోం నడుము నొప్పులున్నా పట్టించుకోం తీర్మానించుకున్నాం ప్రభా అటువంటి ప్రార్థనా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించినైనా మీ ఆత్మీయమైన ఈ యొక్క జీవన విధానంలో ముందుకు తీసుకెళ్లి ప్రతి వాక్యంలోని వ్యత్యాసాలను గ్రహించి స్వీకరించే బిడ్డలుగా తయారు చేయమని ఈ రాత్రి మాకు మంచి విధాలు దయచేయమని అనారోగ్యాన్ని కొట్టివేయమని రిలీజ్ చేయమని హీలింగ్స్ దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు ఒక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అయిండుగాక ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడ్ ప్రైజ్లాస్టర్